రూంలో పడుకున్నా ఆయన ఈయన రూమ్ లో వైద్య వాయిలని మీద దృష్టి పెట్టి మానవ జీవితం ఇట్లాగా ఎవరెవరి చేత ఎవరు డిస్టర్బ్ అవుతారయ్యా అంటే ఏం చెప్పలే ఎందుకని ఏం లాభం లేదు ఒక కాలం ఎలా జరిగిపోతుంది సూర్యప్రకాశం ఎలా ఉంది ప్రకృతి ఏం బోధిస్తుంది మనం ఎందుకోసం పుట్టాం ఏ జ్ఞానాన్ని పొందాలి అనేటటువంటి లక్షణము లక్ష్యం లేదన్న ఇలా అసందర్భంగా మానవ జీవితం అంత గడిచిపోతుంది ఉన్మత్తత ఎంతసేపు జ్ఞానావరణకు సంబంధించిన ఉన్మత్త అదే ఇదే ఉన్మత్తత జ్ఞానంలో స్వరూప జ్ఞానంలో అయ్యాడు అనుకోండి ఈ జన్మే ఆఖరి జన్మే నెక్స్ట్ ఇంకా మళ్ళా జన్మెత్తాల్సిన అవసరం అంత లేదు ఎందుకని అవసరం లేదని తేలిపోయిందిగా ఇంకా అవసరం లేదురా బాబు ఇంకా అవసరం థ్యాంక్స్ చాలా సార్లు ఎత్తాను ఇంతకాలం నన్ను ఈశ్వరుడు అనుగ్రహించినందుకు ధన్యవాదాలు ఇక నా ఈ కర్మ అవద్దు ఆ జన్మావద్దు అని ఒక నిర్ణయానికి వచ్చేస్తారు వచ్చి ఈ శరీరంలోని అంటనటువంటి అశరీరిగా సూర్య ప్రభావాసమానమైనటువంటి స్వాత్మ స్వరూపంగా ఉండిపోతాడు చదువు తన ప్రకాశము ద్వారా లోకమును ప్రభావితం చేసి తాను దేనికి అంటక వెలిగే సూర్యుని వలె దేహేంద్రియ మనోబుద్ధులను ప్రకాశింపచేయు ఆత్మ ఆయా వ్యవహారములకు అంటక సదా స్వప్రకాశమై వెలుగొందుచున్నది అంతే అలా ఉండాలి ఉన్న ప్రకాశం ఉన్నట్టుగా ఎలా ఉన్నదో సూర్యప్రకాశం ఆదిత్య మండల ఉండాలి ఇప్పుడుతో ఇరవయో శ్లోకం కంప్లీట్ అయిందండి ఓకే మొదలు పెట్టమంటే కర్మాణి సచిదాత్మని అడి. అవివేకే నీలయ్యా నీలంగా ఉంది ఎవరిని అడిగినా చెప్తారు ఆకాశం ఎలా ఉందంటే నీలం కావద్దు సరే చంద్రమండలం మీద కలిసి చూసాం ఆకాశం ఎలా ఉంది నల్లగా ఉంది భూమి మీద నుంచి చూస్తేనేమో ఆకాశం నీలంగా ఉంది చంద్రమండలం మీదకి వెళ్ళి చూస్తే ఆకాశం నల్ల కావద్దు సూర్యమండలం మీదకి వెళ్ళి చూస్తే ఈ చూసేవాడే లేడు ద్రష్రహితం ఈ ప్రతిబింబ సమానమైన వాడి దగ్గరికి వెళ్ళి చూస్తేనే ఏమైనా కనబడేది ఈ దృగ్భ్రాంతి దృశ్య భ్రాంతి గొడవ ఇక్కడే వాడు లేకపోతే ఏ గొడవ వాడు ఉంటేనే కదా ఏ సమస్య సరే అందువల్ల ఈ ఈ శ్లోకాన్ని చాలా జాగ్రత్తగా విచారణ చేయాలి అమలే ఇందులో ఒక శబ్దం ఉందండి ప్రాణప్రదమైన శబ్దాలు రెండు ఉన్నాయి ఇందులో అమలే అమలే విమలే ప్రవిమలే సంస్కృత శబ్దాలు చాలా బాగా వేదాంతంలో ప్రయోగిస్తారండి మొదట మానవుడు ఎలా ఉండాలట ఆమలే. తదుపరి విమలే ఆ తదుపరి ప్రవిమలే ఇలా ప్రయోగిస్తారు అంటే స్థితి భేదాన్ని తెలుసుకోవడం కోసం అనమాట అంటే మొదట ఇప్పుడు మనం ఎక్కడున్నాం మల మలంతో కూడుకున్నటువంటి మల విక్షేప ఆవరణ దోష భూయిష్టమైనటువంటి దోషత్రయంతో కూడుకుని ఉన్నాం ఇక్కడ ఆత్మ చైతన్యం ఆధారంగా చేష్టలలో ప్రవర్తిస్తున్నప్పటికీ దేహేంద్రియ మనోబుద్ధులకు సొంతంగా చైతన్యం ఉన్నట్లు జీవుడు అనుకుంటున్నాడని క్రిందటి శ్లోకంలో చూశాము అనుకోవటంతోనే తగాని చెప్పేశాం కదా ప్రతిదీ అనుకోవడంతోనే తగదు జీవితం అంతా నీకు ఏ సమస్య అయినా రాని ఏ ఘర్షణలైనా రాని అనుకోవడంతోనే ఉంది సమస్య లేదు నువ్వేం అనుకోకుండా హాయిగా ఉన్నదిన్నట్లుగా ప్రకాశమానంగా ప్రశాంతంగా నీ స్వరూప జ్ఞానంలో కనుక నువ్వు నీ జీవితం హాయిగా వెళ్ళిపోతుంది నీకేం కావాలి అసలు ఇంతకీ నీ జీవితం మీద అంటే నిత్యానందం కావాలి నిత్యముక్తి కావాలి నిర్మలం కావాలి ఇవి కదా నీకు కావాల్సినవి మానవులు అడగండి ఏమయ్యా నీకు ఏం కావాలి కొబ్బరికాయ కావాలా గుమ్మడికాయ కావాలా అబ్బాయి అవి కాదండి నిత్యానందం కావాలి నిర్మలం కావాలి నిత్యముక్తి కావాలి చూడండి ఈ మూడింటి కోసమే మానవుడు అన్ని ప్రయత్నాలు చేసేవి ఈ మూడు తీసేసే అనుకోండి మానవ జీవితంలో నువ్వు నిద్రపోతే నీకు ఆనందం లేదురా బాబు అన్నావు ఎవరైనా సరే నిద్రపోతే వెంటనే సరిపోతారని తెలుసు అనుకోండి ఎవరైనా నిద్రపోతారా నాయన ఇవాళ్ళు రాత్రి నిద్రపోయా ఉంటే గ్యారంటీగా పోతావురా బాబా అన్నాడు అనుకోండి వాడు ఏమి పొరపాటు కూడా ఒక రెపపాటు కూడా నిద్రపోడు చూడండి ఎందుకని ఆ నిద్రలో ఆనందం ఉందని తెలుసు కానీ ఆ ఆనందం మృత్యు కారణం అవుతుంది అనుకున్నాడు అనుకో నైట్ టైం డ్రైవర్ గారు కార్ డ్రైవర్ గారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఆయన ఒక రెపపాటు కన్ను కునికాడే అనుకోండి డ్రైవ్ చేస్తూ ఆయనతో పాటు ఇంకో పది ప్రాణాలు హరియమంటాయి అంతేనా కదా మరి నైట్ టైం ఆకాశంలో పైలట్ గారు డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు ఆకాశంలో పైలట్ గారు నిద్రపోవచ్చా రోడ్డు మీద కార్ డ్రైవర్ గారు నిద్ర